సరే ప్రార్థం చేసుకోవగలిగిన కృప కలిగిన మా ప్రియపరులు తండ్రి నాకొక్క దేవ సర్వసృష్టి కట్ట ఉన్న మా తండ్రి మహాధనుడు మహోన్నతుడు పరిశుద్ధుడా నిత్య నివాసి ప్రభు మీ అతి పరిశుద్ధమైన పాదముల చెంతకు కృపా మరి మరి ఒక రోజు ప్రభు మేమందరం సజీవులుందా తండ్రి కృపలో భద్రపరచబడిన వారమై తండ్రి మీ పాదముల చెంతకు మా దేవ మా తండ్రి ప్రభావ ఇంతవరకునైనా మీరు మమ్మలను ప్రభా మీ రెక్కల కింద కాచి ఇది ఆయన గడిచిన నాలుగు నెలలుగా జరుగుతున్న ఈ యొక్క ప్రార్థన సమయాన్ని బట్టి తండ్రి మీకు స్థుతుల చెల్లించుకుంటున్నాం మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీరు ప్రభు మీకులు ఇదివలన మీరు మమ్మల్ని ప్రేరేపించిన విధానంపై స్థుతులతో చెల్లించుకుంటున్నాం ప్రభు మీ హృదయానుసారమైన ప్రార్థన మీకు ఇష్టమైన ప్రార్థన మీ చిత్తానుసారమైన ప్రార్థన ప్రభు మా హృదయం నుండి వచ్చేలాగునా సహాయం చేయండి ఆయన మమ్మల్ని ప్రేరేపించండి మాలో భారం కలిగి చేయండి తండ్రి మాలో ప్రభువ నాయన తండ్రి మీ రాజ్య వ్యాప్తికి ప్రార్థించేవారు గాను తండ్రి ఆత్మీయ బలం పొందడానికి ప్రార్థించేవారు గాను తెలుగుగా ఉండి ఆయన ప్రార్థనలో పోరాడే వ్యవహారం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం ఈ యొక్క మా యొక్క చిన్న ప్రార్థన తండ్రి యొక్క గ్యాదరింగ్ తర్వాత మీరే ఫలభరితంగా చేయవలసిందిగా వేడుకుంటున్నాం ఆయన వాక్య పరిచర్ చేయడం దాసుని తవ్వ మీరే మీ ఆత్మాభిషేకం దయచేసి బలంగా మాట్లాడండి తవ్వ మీ తరలోక సింహాసనం నుండి మీ మాటలను మాకు వినిపించవలసిందిగా వేడుకుంటున్నాం పాట పాడుతున్న సహోదర్ని కూడా ప్రభా మిమ్మల్ని ఆరాధించలాగా మేమందరం కలిసి సహాయం చేయండి ఈ విధంగా ప్రభా ఈ మంచి మాకు మంచి సమయం దయచేయలసింది వేడుకుంటూ ప్రభావాలైన మేము పది గత దినాల్లో ప్రభా మేము ఏమన్నా తండ్రి మీకు ఆయాస పెట్టినట్లయితే మమ్మల్ని క్షమించవలసిందిగా వేడుకుంటూ మీ ప్రియకుమార్ రక్తంతో మా హృదయాన్ని మనస్సును తండ్రి మా యొక్క తండ్రి మా యొక్క పిలువలను ముట్టి పవిత్రపరచవలసిందిగా వేడుకుంటున్నాం మామలను మా సమస్తం తండ్రిని చేతికప్పించుకుంటూ ఘనత మహిమ ప్రభావం మీకి ఆరోపిస్తూ కొద్ది ప్రార్థానికి ఎవరూ సమీపించలేని తేజస్థులు నివసించున్నా ఏతయ్యా నీ మహిమను ధరించిన పరిశోధులు నా కంట పడగానే నీ మహిమను ధరించిన పరిశోధులు నా కంట పడగానే మౌజులోే నేనే మౌజులో మౌలో నేనే మౌ దులు వరు సమీపీ చీజులోచించు నాయ్యా ఇహ లోక బాలు మరచిను నేనుల రచితను నేను నిలచి నీవి బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతు అరవచి చువేలా నీవిచు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతు అరవచి చువేలా మౌధులో ఎవరు సమీపీ సే చేస్తులోయ్యా పరలోకమహి మనుతీ నిద పద్మముల పైవరి లోకమహిమను కలసీ పాద పద్మూల పైవరి పరక సైన్య సమోహాలిజన హింకేయు ప్రశాంత వేలా పరలోక సైన్య సమోహాలి శ్యారాజన హింకే ప్రశాంత వేలా అప్పు అప్పు ఇస్తానంటే నేను వద్దంటున్నాను దీంట్లో మధ్యలో జరిగిన ఒక విషయం ఉంది అది ఏం అనగా దేవుడు నాకు పాత్ర నేర్పించాడు ఏం నేర్పించాడు అంటే నేను ఇచ్చినప్పుడు తీసుకోవటం నేర్చుకో బలవంతంగా తీసుకోవటము నా చిత్తం కాదు అనిపించాడు ఏది కూడా బలవంతంగా నా దగ్గర నుంచి తీసుకోకూడదు నువ్వు నేను ఇచ్చేదాకా నా దగ్గర వేచి ఉండాలి నేను మార్పు చెప్తేనే నువ్వు చేయాలి అప్పుడు నాకు ఘనత నీకు సంతోషం ఈ విషయాన్ని బట్టి నేను లాక్ అయిపోయి ఉన్నాను ఇది మధ్యలో జరిగిన విషయం ఇప్పుడు ఏంటి శోధన ఏంటి నాకు ఇప్పుడు వచ్చే శోధన ఏంటి అక్కడ ఉంది సొంత ఇంట్లో ఎందుకంటే ఇల్లు మారుతుంటాం కదా ఇల్లు మారుతున్నప్పుడు ఇల్లు ఖాళీ చేయమంటారు లేకపోతే సరిపోదు ఇల్లు ఏదైనా కారణం చేస్తా ఇల్లు ఖాళీ చేస్తాం వేరే కాంట్లోకి వెళ్తాం వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే ఈ శ్రమ డబ్బులు ఇవ్వటము తీసుకోవటం ఏదో చిన్న చిన్న లెక్కల్లో కొంచెం తేడా కావటం వాటి పాత ఇంటి వాడు వాడికి మూడు వేలు ఎగ్గొట్టేవాడు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకొట్టేవాడు ఇంకా సరే అయినా కూడా వాళ్ళతో మంచిగానే ఉండి బయటకు ఇవ్వలేదు వాడు డబ్బులు మళ్ళీ వాడిని పోయి తీసుకురాడలేదు వదిలేసాను ఇట్లాంటి కొన్ని బాగా మన డబ్బులు అవసరం ఉన్నప్పుడు అరే వాడు ముడివేళ్ళ ఇవ్వాలి కదా వాడు ముడివెళ్ళ ఇవ్వకుండా అయిపోయాడు అని ఇలాంటి అనమాట ఇలాంటి ఈ కొంచెం డిస్టర్బెన్స్ వల్ల అది మన సొంత ఇల్లు కదా అనవసరంగా వాడి దగ్గర వీళ్ళ దగ్గర వాళ్ళ ఇంట్లో ఇంట్లో ఉండి వాడికి వాడి డబ్బులు మా మన డబ్బులు వాడి దగ్గర రక పెట్టేసి వాడి వకుండా ఉండి ఏంటంటే ఇదంత గొడవ మా సొంత మొత్తం హాయిగా ఉండదు కదా లేదా అది ఇంట్లో మనకి నీళ్లు రాలేదు లేకపోతే ఆ ఇంట్లో కొంచెం వసతి లేని పరిస్థితి ఏదైనా విషయంలో వసతి లేకుండా ఏదో బాత్రూమ్ పాడైపోయిపోయిందో లేకపోతే నీళ్లు రాలేదో లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత వచ్చి చేసి ఏంటో అది ఇచ్చిన తర్వాత కూడా వీడు ఏం సరిగ్గా ఇట్లేదు అది లేదు ఇది లేదు ఇంట్లో ఇట్లేదు ఈ పలా పరిస్థితి బాగాలేదు పలాంటి సౌకర్యం సరిగ్గా అని చెప్పి మునిగిసి మన సొంత ఇళ్ళు ఉంటే బాగుంటుంది కదా సొంత ఇళ్ళు ఏం పెద్ద మనం ఏమన్నా పెద్ద ప్యాలెస్ కట్టుకునేవాడుకున్నామా మనము కాదు అక్కడ విషయం అంటే ఒక ఉన్న స్థితిలో ఏంటంటే సొంత ఇల్లు ఉంటాయి కదా అంటే ఇది ఒక టెంప్టేషన్ అంటే అలాంటి శోధనలో మనం తీసుకుంటున్న నిర్ణయం అది యశ్ చెప్పింది ఇక్కడ శోధనలో మీరు ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయాలి అంటే అవసరాలు వస్తాయి మన జీవితంలో ఎన్నో అవసరాలు వస్తాయి అవసరం అవసరంలో శోధన వచ్చి నిలబడతారు నువ్వు తప్పు చేస్తావా యోసేఫ్టీ కావాల్సింది జాబ్ జెన్సీ అధికారణంలో యోసేఫ్టీ బానిసగా ఉండి ఒక మంచి జాబ్ ఇచ్చాడు ఆయన ఫోర్టీ ఫోర్ ఇంట్లో జాబ్ ఇచ్చాడు మంచి జాబ్ యాక్చువల్ గా ఆయన వచ్చింది ఏమో జాయిన్ అయ్యాడు ఇప్పుడు మేనేజర్ ఎక్కాడు ఇంక మేనేజర్ మేనేజర్ గా ఉండిన తర్వాత ఆయనకు వచ్చిన శోధన ఇప్పుడు మేనేజర్ గా ఉంటూ కంటిన్యూ కావాలా ఆయన ఇప్పుడు కంటిన్యూ కావాలా మళ్ళా ఆ పరిస్థితులు ఆయన ఏ రకంగా ఆయన నమ్మకత్వం మీద ఆయనకి ఒక శోధం వచ్చింది వాట్ ఈస్ హిస్ ఆ హిస్ ఆ ఏమంటారు నమ్మకత్వం ఆయన నమ్మకత్వం ఎంత మాత్రము నమ్మకంగా ఉంటాడా లేదా అనే పరీక్ష ఆయన జీవితంలో వచ్చింది యజమానుడికి డబ్బు విషయంలో నమ్మకంగా ఉండొచ్చు డబ్బు విషయంలో నమ్మకంగా ఉండొచ్చు ఆస్తి విషయంలో నమ్మకంగా ఉండొచ్చు లెక్కల విషయంలో నమ్మకంగా ఉండొచ్చు విజేత విషయంలో నమ్మకంగా ఉండొచ్చు కానీ అక్కడ ఒక కీలకమైన విషయం వచ్చింద ఆ విషయంలో ఆ ఆ వచ్చినప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే ఆయన నిలబడ్డాడు ఆ ఆ టెంపేషన్ లో పారిపోయిన తర్వాత ఈ ఫుడ్ స్టాండ్ ఆయిన్ దాట్ టెంపరేషన్ చాలా ప్రాముఖ్యమైనది అంటే మనకు వచ్చిన శోధనలో మనకు వచ్చిన పరిస్థితుల్లో అది ఏ అవసరం వచ్చినా కూడా దాంట్లో నిలబడే శోధనలో మనం నిల విక్టోరియస్ కావాలా వెన్ వీఆర్ విక్టోరియస్ ఇన్ దాట్ వీ హ్యావ్ ఇట్ we have a reward. That's how we say that thing to the people have. Thinkva said who'd like Joseph had a reward for treating Joseph at the time. Where is Joseph, a reward wasting mother? When he rejected him... He didn't reward himself that God did that. What did зав wording his God take? He gave out his WV Silasana Lord. In that sense, his reward is totally different. A reward for anyone who trusted Joseph, before he came to bought a new reward when that deliver. Godnik did a reward for a Joseph. A Joseph loved <laughs> Joseph probably the evermore顆粱. అంటే ఒకరు ఒక అనకప్పుడు పోసిఫర్ కి కాళ్ళు మొక్కేవాడు ఏమి యోసేఫ్ ఎందుకంటే పనివాడు కదా బానిస కదా కానీ ఈ రోజు పోసిఫర్ యోసేఫ్ వెళ్తుంటే యోసేఫ్ ముందు మనుషులు ఒక ఇరవై మంది ఎంతమంది పరిగిస్తుంటారు పరిగించి ఏం చెప్తారంటే అదో యోసేఫ్ వస్తున్నాడు అందరూ మోకరించండి అందరూ మోకరించండి అంటే అంటే అక్కడ వాక్యం చూస్తే మీకు యోసేపు రథం మీద వెళ్తుంటే రెండో రథం మీద వెళ్తుంటే మనుషులు ముందు పరిగించిపోయి పరిగిస్తా ఉండి అంటే అంటే పైలెట్ ఇప్పుడు పైలెట్ ఉంటాయి ముందు చైర్ పోతా ఉంటారు ప్రెసిడెంట్ వస్తున్నాడు చీఫ్ మినిస్టర్ వస్తున్నాడు అని మాకు ఇక్కడ మేము ఉండే ప్రాంతంలో మేము ఇక్కడ క్రాస్ చేయాల ఏదంటే ట్రిల్గిరి క్రాస్ రోడ్ ఆ మెయిన్ రోడ్ కింగ్స్ కింగ్స్ వే అంటారు దీన్ని బోలారాం ఇదంతా కింగ్స్ వే ఈ కింగ్స్ వే మన మన మన చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు ప్రయాణం చేస్తుంటారు అది శనివారం లేకపోతే సోమవారం ఆయన ప్రయాణం చేస్తుంటాడు ఆ సోమవారం డ్యూటీ కన్నా వస్తు ఫార్మ్ హౌస్ నుంచి వస్తుంటాడు లేకపోతే శనివారం లేకపోతే శుక్రవారం ఫామ్ హౌస్ ఆ టైంలో ఆ దారిలో వచ్చిన వాళ్ళకి చుక్కలు చూపిస్తారు వాళ్ళు పోలీసు వాళ్ళు ఆ పక్కన ఆపేసి ఆఫ్ ఆఫ్ అంటారు ఒక అరగంట సేపు ఆపేస్తారు ఆయన అక్కడ నుంచి బయలుదేరి ఆయన ఇంటికి మళ్ళీ చేరుకొని ఆయన మళ్ళీ డ్రెస్సింగ్ రూమ్ లో పోయి బట్టలు మార్చుకునే దాకా మనల్ని మనకి ఇక్కడ వీళ్ళు అంత భయంకరంగా ఉంటుంది అక్కడ మన అవసరంగా మనం పోతున్నాం అనుకో చంపేస్తారు మనల్ని పోలీసు వాళ్ళు పక్కన ఆ రకంగా ఉంటుంది ఆ రకంగా యువసేఫ్ ముందు వెళ్లేటప్పుడు మనుషులు పరిగెత్తుకొని అయ్యా యువసేఫ్కి మొక్కండి యోసేప్ పెట్టింది ఏంటి వాళ్ళకి కొట్టి ఒత్తి భోజనం పెట్టాడు వాళ్ళు ప్రపంచానికి భోజనం పెట్టాడు జ్యోసెడ్ దానికి అంత గొప్ప రివార్డ్ ఇచ్చాడు దేవుడు ఈ లోకంలోనే రివార్డ్ ఇచ్చాడు ఆ లోకంలో ఏమో ఈ లోకంలోనే రివార్డ్ ఇచ్చాడు జ్యోసెడ్ అంటే అక్కడ అర్థమైందంటే ఆ టెంప్టేషన్ లో ఆ గాడ్ గివ్స్ ఏ రివార్డ్ గాడ్ గివ్స్ ఏ రివార్డ్ ఎన్ టెంప్టేషన్ అందుకే యాక గ్రంథంలో ఏమస్తామంటే యాక గ్రంథం ఒక అధ్యాయం పన్నెండో వర్షంలో Blessed is the man that endures temptation, for when he is tried, he shall receive the crown of life. When the Lord has promised to them, they have to love him. And the Lord has <laughs> promised to them, they have to love him. Shodhanu loo nilabade wal zhiho. Yakov bokti panini. Shodhanu loo nilabade wal zhiho. Ise ee višham loo man ki praktaan grandham loo Ildelviya sangam toho maatla hartu, prahu ide maatantar. ఏమంటాడంటే తెలుగు తెలియ సంఘంతో మాట్లాడుతూ మూడో అధ్యాయ పదో వచనంలో బికాస్ ద హెస్ కెప్ట్ ద వర్డ్ ఆఫ్ మై పేషెంట్ ఐ ఆల్సో విల్ కీప్ ది ఫ్రమ్ ద అవర్ ఆఫ్ టెంప్టేషన్ విచ్ అపాన్ ఆల్ ద వరల్డ్ ప్రపంచం అంతటి మీద వచ్చే శోధన ఆ శోధనలో నేను నిన్ను కాపాడతాను ఆ శోధనలో టు ట్రై దెమ్ డెవలప్ అపాన్ ద ఆ శోధనలో నేను మిమ్మల్ని కాపాడుతాను విషయం ఏంటి ఎక్కడున్నాడు ఈ ఫడెల్ఫియా ఈ ఈ ఈ దోత ఎక్కడున్నాడు తాత అని ఎక్కడ ఉందో అక్కడే ఉన్నాడు బీహోల్ ఐ విల్ మేక్ దెమ్ ఆఫ్ ద సైన్ ఆఫ్ స్టాటన్ అక్కడ ఆ తాత అక్కడ ఉన్న పరిస్థితిలోనే ఆయన ఆ పరిస్థితుల్లో అంటే ఇట్స్ నాట్ ఎ హెల్తీ ప్లేస్ ఇట్స్ నాట్ ఎ హెల్తీ ప్లేస్ కానీ ఆ ఈయనకేం చెప్తున్నాడు అంటే నేను దావిది తాలపు చెవులు ఇస్తానండి దావిదు తాలపు చెరువుని ఇస్తాను ఈ సంఘానికి చెప్తున్నాడు అంటే ఆ టెంప్టేషన్ లో ఎంజూర్ అవటం నిలబడటం అనేది చాలా ప్రాబ్లం మన జీవితంలో మనం ఒక ట్రావెలింగ్ ఉంది మనం ఏం చేస్తామంటే బ్రదర్ నేను ప్రయాణం చేస్తున్నానండి పనుల ఊరికి వెళ్తున్నానండి ప్రయాణం చేస్తున్నాడు దచ్చేసి ప్రార్థనలో గుర్తుపెట్టుకోండి బ్రదర్ అని చెప్తాం మీరు రాత్రికి ప్రయాణానికి దచ్చేసి ప్రార్థన చేయండి అంట అంటే ప్రార్థన చేయండి అంటే మీరు మామూలు మనం చేసే ప్రార్థన ఏంటంటే సాధారణంగా బ్రదర్ ప్రార్థన చేస్తున్నారు బ్రదర్కి వెళ్తున్నాడు ప్రభావ కాపాడండి క్షేమంగా ఇంటికి పోయేటట్టుగా చేయండి ఆయన దారిలో ఆయన సౌకర్యంగా బస్ సౌకర్యం అన్ని సౌకర్యాలు తెచ్చేయండి అది మామూలు చేయచ్చు ఇదే మనం రెగ్యులర్గా మేము చేసే ప్రాధాన్యం ఎవరికైనా సరే ఎవరు అడిగినా అదే ప్రార్థన చేస్తాం కానీ ఇక్కడ ప్రయాణంలో ఒక శోధన రావచ్చు వీళ్ళకి ఎలాంటి శోధన వస్తుందో మనం తెలవద్దు వాళ్ళు ఎటువంటి శోధన కళ్ళ ద్వారా వచ్చి శోధన వస్తుందో వినికి వినికి వల్ల వచ్చే శోధన వస్తుందో ఎలాంటి శోధన వస్తుందో ఆ శోధనలో వాళ్ళు కాపాడబడారు ఆ టెంప్టేషన్ యేసు ప్రభుని పట్టుకొని వెళ్తారు యోధాయిస్క్రేస్తూ అప్పగిస్తాడు అని యశు ప్రభుకి తెలుసు తర్వాత ఇదే ఏమంటారు పేతురు బొంకతాడని తెలుసు ప్రభుకి ఎరగ నన్ను చెప్తానని తెలుసు అది ముందుగానే చెప్పాడు ఇన్ని చెప్పిన తర్వాత ఇంకా ఏంటంటే ప్రార్థన చెయ్యాలా ఇంకా ఏంటి ప్రార్థన చేయాలి చెప్పేశావు కదా నువ్వు ఇంకా ఏంటి ప్రార్థన చెయ్యాలా పేతురు గోధుమలు జల్లించినట్టుగా తాత నిన్ను జల్లించాలనుకునింది గోధుమ జల్లించినట్టు జల్లించాలనుకున్నది కానీ నేను నీ కోసం ప్రార్థన చేశాను నువ్వు బలపడినప్పుడు నీ సహోదరుని బలపరచు ఒక పరిచర్య ఇచ్చాడు దేవుడు నీ సహోదరుని బలపరచు నువ్వు బలపడినప్పుడు వదిలివేయకు నీ సహోదరిని బలపరిచే గుణం నీకున్నది ప్రాముఖ్యమైన ఉంది అయ్యా పది మంది కదయా బాగయ్యారు తక్కిన తొమ్మిది మంది ఏరి ఆ నేను చెప్తే చాలే వందనాలు అనుకుంటున్నాడు ఒక సమరేయుడు వచ్చి ప్రభావానికి వందనాలు నన్ను బాగా చేసాడు నీకు వందనాలు వేరయ్యా తొమ్మిది మంది ఎక్కడ వాళ్ళు తొమ్మిది ఏ నేను చెప్పాను చాలుదా నాకు నా దా చెల్లొబ్బ మా కుటుంబం బాగుంటే చాలు నా దేవుడు జీవిస్తే చాలు నా ప్రార్థనలకు చాలు మా కుటుంబాన్ని దేవుడు గొప్ప కాపాడుతున్నాడు చాలు ఎవరు ఎట్టపోయినా ఇదే కదా మామూలుగా అనే మాటలు మామూలుగా మనుషులు గుణంలో ఉండేదే కదా మా కుటుంబం దేవుడిని మా కుటుంబం దేవుడు ఆశ్రదించాడు అండి మా కుటుంబాన్ని ఏ కుటుంబం లేదండి మా కుటుంబం లాంటి కుటుంబం ఆ చెప్పుకునేవాళ్ళని చాలా మంది చూశాను నేను చాలా మంది చూశాను గర్వించకూడదు ఏ విషయం గురించి కూడా గర్వించకూడదు ఆత్మీయ విషయంలో దేవుడు దీవించినా గర్వించకూడదు శారీరక విషయంలో దేవుడు గర్వించకూడదు ఏ విషయంలో కూడా గర్వంకి చోటు లేదు దేవుని బిడ్డల జీవితంలో ఆ టెంప్టేషన్ అలాంటి శోధన గురించే కేసుకోవడంటే ప్రార్థన ఒక ప్రాధముని ఏపించబడుట్లే లీడర్స్ నాట్ ఇన్ టు టెంప్టేషన్ 8వ అధ్యాయము 13వ వచనం లీడర్స్ నాట్ ఇన్ టు టెంప్టేషన్ బట్ డెలివర్స్ ఫ్రమ్ ఈవిల్ ఈవిల్ నుంచి మమ్మల్ని కాపాడ ప్రభువా టెంప్టేషన్ నుంచి తప్పించేది చెకరేట్ ఈవిల్ నుంచి దుష్టు నుంచి మమ్మల్ని కాపాడు ఇది చాలా ప్రాముఖ్యమైనది మన జీవితం అందుకే ప్రయర్ ఇస్ సో ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ ప్రార్థన మన జీవితం ఎంత ప్రాముఖ్యమైనదంటే ఇది ఆ టెంప్టేషన్ వచ్చినప్పుడు దట్ డిసిషన్ వాట్ యు టేక్ అది శోధన ప్రార్థన చేయటం చాలా ప్రార్థన చేసేసి పొలపరచేయటం కాదు ప్రార్థన చేసిన తర్వాత మనం ఏ విషయంలో బలపరచబడాలంటే తీసుకుంటున్న నిర్ణయాలు బట్టి బలపరచబడాలి మనం కరెక్ట్గా బలపరచబడాలి మనం మనం తీసుకు మనం చెప్పింది మనం అనుకునింది కరెక్ట్గా ఆయన స్వరం స్వరం ఎట్లా చెప్పిందో కరెక్ట్గా అట్లా విన్నాను అని చెప్పాలి అది సాక్ష్యం మన జీవితం ఇది స్టాండ్ ద టెస్ట్ మనీ ఎవ్రీథింగ్ ఇస టెస్ట్ మనీ నేను పడిపోయినా టెస్ట్ మనీయే నేను నిలబడినా టెస్ట్ మనీయే నా పార్ట్ ఆఫ్ మై టెస్ట్ మనీ ఇట్స్ మై లైఫ్ నేను పడిపోయినా ఎట్ట పడిపోయారు బ్రదర్ మీరు అట్ ఎడపడిపోయారు అండి మీరు ఏం లేదండి కారు ముందు పోతుంది ఆ కారు వెనకాల పోతున్నా నేను లటకని లకని వాడు ఇంజన్ ఆఫ్ అయిపోయింది నేను పోయి గుద్దుకొని పడిపోయాను అది ఎందుకు గొప్ప స్లోకి అని అనుకుంటున్నాను నేను కానీ వాడు వాడి దగ్గర ఏమైంది నాకు తెలియదు ఎందుకు స్లో అవుతుంది స్లో వీడిని ఓవర్ టేక్ చేస్తే బాగుండు అని చెప్పేసి నేను అర్థంలో వెనకాల బండి అని చెప్పి అటు చూసిన అది చూసినప్పటికీ వీటి బండి అయిపోయింది ఇది బండి ఆగిపోవటం అయిపోయింది ఆ లటకను ఆగిపోవటం అయిపోయింది నేను గుర్తుకోవడం నేల మీద కూడా అయిపోయింది నా మోకాలు మోకాళ్ళు ఇది మోకాలు ఇరిగింది దాంట్లో లెగ్మెంట్ అయింది అందరూ అదే అడుగుతారు ఎట్ట నువ్వు అట్లా అంటే నువ్వు అని అరే స్లోగున్ అయ్యా బాబు నేను స్లోగున్ ఎటు నువ్వు ఒక్క క్షణం ఆ పక్కకు చూశాను చూశాను ఇప్పుడు దాటక ముందు లటకను దాటితే ఎవడని వెనకాల గుర్తుతాడని చెప్పేసి ఒక్కసారి మిర వెనకాల రేర్ మిరను చూశాను అంతే నేను నేను ఒకదాని తప్పించుకోవాలనుకున్నాను ఇంకోటి నేను పడ్డాను అంటే అక్కడ అదొక పరిస్థితి ఏం తీసుకున్న అక్కడ నేను ఏం చేయాల్సింది నేను స్లోగా బండి ఆగిపోయిన తర్వాత బండి ఆగిపోయి దాని తర్వాత నేను స్లోగా ఇండికేటర్ ఇచ్చి సైడ్ ఇండికేటర్ ఇచ్చి అప్పుడు నేను ఓవర్టేక్ చేయాల్సింది అసలు రూల్ ఇస్ దేర్ ఇండికేటర్ వేసుకోవాలి నేను ఇండికేటర్ వేసుకోవాలి అర్థం కాదు నేను ఇండికేటర్ వేసుకొని చేయాలి దట్ డెసిన్ ఇస్ నాట్ టెస్టింగ్ మై లైఫ్ ఈవెన్ టుడే ఐఎమ్ సఫరింగ్ హౌ స్మాల్ ఇటీస్ కదా ఇంత చిన్న విషయం కదా ఆత్మీయ విషయంలో కూడా అట్లానే ఉంటుంది ఆత్మీయంలో అట్లా ఉంటుంది యూ నీ టు టేక్ స్మాల్ యూ నీడ్ టు గివన్ ఇండికేటర్ యూ నీట్ ప్లస్ ఇండికేటర్ యూ నీడ్ జస్ట్ టర్న్ ఎంత చిన్న విషయము కానీ నా లైఫ్ లాంగ్ ఐఎమ్ సఫరింగ్ విత్ దట్ ఆ లెగ్మెంట్ లెఫ్ట్ లెగ్ లో నాకు లెగ్మెంట్ ఏరు ఆ మోకాల్ మోకాళ్ళు మోకాలు చిల్లింది లోపల ఆ సరిగా అంటుకోదు అది అది అంతే అది ఆ మోకాలు మీద బరువు పడుతుంది కాబట్టి సరిగా ఇది కాదు ఒపీనియన్ ఉంటుంది మన ఆల్ ద లైఫ్ సరేండి అండి పాత బండికి డెంట వస్తే ఏమైంది అని వస్తారు మనం డెంటే కదండి ఏం కాదులేంకా ఎంతకాలం ఉందండి లైఫ్ is not like that but whatever life we live in this world god should get glorified and god should be god should be god should get increase in our life devudu mahima paspadala ayana hechimpa badal manchithadu idi devu acharamani roju meskona satyam then after that the prabhu antnadu please pray that you enter not into temptation you shodhanalo ki nuu praveshinchukunnattu prarthana cheyudi prarthana cheyudi adi ఒకసారి మన జీవితంలో మన అంటే ఎంత ప్రార్థన చేసినా కూడా మన జీవితంలో ప్రార్థన అనేది ఏమనిపిస్తుంది ఎంతైనా సరే కొరత ఎంతైనా అది అది ఆ కొరత మన జీవితంలో ఏం చేస్తా అంటే దెబ్బతీసేదిగా ఉంటుంది దెబ్బతీస్తుంది అది మన కొరత ఎట్లా దెబ్బతీస్తుంది అంటే శోధన కాలంలో మనం తీసుకుంటున్న నిర్ణయాల్లో దెబ్బతీస్తుంది నాట్ బి ఏబుల్ టు రైట్ డెసిషన్స్ ఇన్ అవర్ లైఫ్ అందుకే ఏం చేస్తారంటే అనేక ప్రజా ప్రార్థన చేయని బదం నా కోసం ప్రజా ప్రార్థన చేయని బ్రదం నా కోసం అవును ప్రార్థన చేయాలా వేరే ఒకరికొకరు మన సంఘంలో ఉన్నప్పుడు ఒక గ్రూప్ ఉన్నప్పుడు ఈ లోకంలో ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయాలి ప్రార్థన చేసినప్పుడు బలపరచబడతాం మనం బలపరచబడతాము ఆ వాళ్ళు వాళ్ళు ఎవరో ప్రార్థన చేస్తామని చెప్పి నేను కాలు మీద కాలు వేసుకుని ఎవరబోతాయి కాదు దట్స్ నాట్ దే యాక్చువల్లీ ఇక్కడ ప్రేయర్ అనేది ఎట్లుందంటే కేసు ప్రేమ రక్తం కార్చి ప్రార్థన చేస్తుంటే మామూలు ప్రార్థన వీలు చేయమన్నారు అంటే ఆయనేమో ఆయన చమటలు రక్త గుంజులా కారుతున్నాయి అక్కడేమో ఆయన ప్రార్థన ఎట్లా ఉంది వీళ్ళనిపోయిన ప్రార్థన చేయమన్నారు అంటే అంటే అంత డిఫరెన్స్ ఉంది అంత డిఫరెన్స్ ఉంది అంటే మన కోసం ఎవరైనా ప్రార్థన చేస్తున్నారనుకోండి మన ప్రార్థన చాలా ఎక్కువగా ఉండాలి వాళ్ళ ప్రార్థన కొంచెంగా ఉంటుంది మన పట్ల మన ప్రార్థన చాలా ఎక్కువగా ఉండాలి వాళ్ళ ప్రార్థన ఎక్కువగా ఉండి మన ప్రార్థన కొంచెం ఎవరు చెప్పారులేండి ఒక సాక్షి చెప్తున్నారు ఆ సాక్షిని ఏం చెప్తున్నారు ఒక సిస్టర్ ఏం చెప్పిన ఒక బ్రదర్ని ఫాస్టర్ని ప్రార్థన చేయమనండి ఏం కోసం అంటే ప్రమోషన్ అంటారు ప్రమోషన్ కోసం ప్రార్థన చేయండి దాదాపు మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలండి ప్రమోషన్ కోసం నా ప్రమోషన్ కోసం పాపం ఆయన ఉపవాసం ప్రార్థించడం ఈ కోసం ఈ ప్రమోషన్ కోసం ఈ అవకమైన ప్రమోషన్ కోసం ఆ సేవకుడు పాపం ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు ఇవన్నీ సాక్షి మీకు చెప్తున్నాను నాకు సిగ్గంపించింది ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ఏంటమ్మా నీ నీ ప్రాస్ నీ ప్రమోషన్ కోసం అంటే ఈ అంటే ఈ ఏం చేసి పెట్టిందంటే ఈమెట చేసిందంటే ఎట్లాంటి డామినేషన్ అంటే ఆ కానికి ఇచ్చేస్తానులే కానికి ఇస్తాను సేవకుడు ప్రారంభించాను వచ్చింది ప్రమోషన్ ఏంటి కానీ దాంట్లో దేవుడికి మహిమ లేదు నేను చెప్పుకుంటుంది ప్రజలు ప్రాణం చేసే నాకు ప్రమోషన్ వచ్చిందే నాకు ఉపాసం ఉండి ప్రాణం చేసేవాడు అయినా అదే ఉపాసం ఉండి ప్రాణం చేస్తే నీ ప్రమోషన్ వచ్చిందా నువ్వేం చేస్తే నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అని అన్న వచనాలు ఉన్నాయా బైబుల్లో లేకపోతే ఎవరో ప్రార్థన చేస్తే నేను ఇదయ్యానటు ఉందా బైబుల్లో చాలా ప్రాముఖ్యమైంది దట్ మిస్టేక్ డూ అన్నా తన తన అవసరం కోసం ప్రార్థన చేసింది అన్న ప్రతి ఒక్క ప్రార్థన ఎవరు అవసరం కోసం వాళ్ళు చేశారు ప్రార్థన ఎవరు కూడా ప్రార్థన చేయటం అది వేరే విషయం ఏ స్లోభం బాగు చేయటం వేరే విషయం అది కానీ వాళ్ళ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన దిస్ ఇస్ నాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇన్ అవర్ లైఫ్ అవర్ ప్రేయర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ అదర్స్ ప్రేయింగ్ ఫర్ అస్ అవర్ ప్రేయర్ షుడ్ ఎక్సీడ్ అదర్ అదర్స్ ప్రేయర్ హు ఆర్ ప్రయింగ్ ఫర్ ఎస్ ఐ మే బి ప్రేయింగ్ ఫర్ టెన్ మినిట్ అదర్ పర్సన్ మే బీ ప్రయింగ్ ఫర్ మీ ఫర్ ఓన్లీ వన్ మినిట్ దట్ షుడ్ బి ద డిఫరెన్స్ అప్పుడే అది కరెక్ట్ గా ఇక్కడ ఇక్కడ సరిపోతుంది ఇక్కడ రక్తం కార్చి ఆయన ప్రారంభించే రక్తం పింధంగా ప్రారంభించాడు అక్కడేమో ప్రారంభం చేసేవాళ్ళం ఇక్కడేమో వీళ్ళు ప్రారంభన చేయడం అవసరం పక్క గ్రూపు ఎనిమిది మంది గ్రూపు మొత్తం స్కాటర్డ్ అనమాట పరీక్షలు పారిపోయారు వాళ్ళు శోధన వచ్చినప్పుడు పగిచిరు అందరు వదిలేసి పారిపోయారు అందరు ఓకే అది ప్రవచనం కాబట్టి జరిగింది అది నేను ఓకే ఫ్లడ్ జస్ట్ ఫైన్ పారిపోయారు అందరు so which god's word ante aa roju paadi povatarani telusu andaru cheptaru jeevithamlo idi varaku next they god the lords also knew that they are going to absolutely fail but after this in their life long in their lifetime this should not be repeated may god bless his word thank you thank you sir ah uh, manchi matter lo cheppinattu meekantha pratheekam undanalo temptations <coughs> loki ప్రార్థన అనేది ఎంత అవసరం అనే వివరాన్ని మీరు చాలా చక్కగా చెప్పారా దాన్ని మనుషులకి చిన్న టెంప్టేషన్ టెంప్టేషన్ కలిగితే ఆ టెంప్టేషన్ నుంచి బయటికి ప్రార్థన ద్వారానే రావాలి అనేది మర్చిపోయి ఆ టెంప్టేషన్ మంది నిజంగానే తెలిసినా కూడా ఈ రోజు తెప్పే వాళ్ళు చాలా మంది మరి దేవుడు ఆ విధంగా కాకుండా రోజుల్లో కలగకుండా ఉండడం కోసమే మీరు ప్రార్థన చేయాలి మెలుపుగా ఉండి ప్రార్థన చేయాలి అని చాలా చక్కగా మనకి ముందుగానే ఒక మంచి హెచ్చరికని ముందుగానే ఒక ప్రికాషన్ ని దేవుడు మనకు తెలియజేశారు దేవుడి కొంత ఉండదు మన మధ్యలో మన మొత్తం హలో మన మధ్యలో పప్పు బ్రదర్ ఉన్నారు శాం సార్ ఉన్నారు ఎఫ్ఐఎం సార్ ఉన్నారు రవి గారు ఉన్నారు నేను భాస్కర్ సార్ ఉన్నారు వన్స్మస్ గారు ఉన్నారు హలో బై వన్ ఎవరైనా మీలో ఎన్సీ ఉన్నవాళ్ళు ఫస్ట్ నేను అండి నమ్మిన దేవా నేను నీ వాక్యం పభ నాతో మాత్రం మాట్లాడేందుకు నీకు ఎంతో వదనాలు సరే అనేకమైన శోధనలు వాడుగా ఉన్నా నేను అనేక సార్లు ప్రభావ పడిపోయిన వాడుగా ఉన్నాను నా జీవితంలో తండ్రి అనేక సార్లు నీకు అప్యూర్తి అవమానము తండ్రి నాయన ప్రభా న ఏదైతే నీకు ప్రభా తండ్రి నేను ఏది నా కొరకై మేలు కొరకై ఆశీర్వాదంగా నువ్వు ఉంచావో అవన్నీ కోల్పోయిన వాడుగా ఉన్నాను తండ్రి నేను ఆయనను ప్రభా నువ్వు మరో అవకాశం ఇచ్చేది ఏడు గంట నిన్ను ఆరాధించి కొనియాడుతూ ఉదయకాలంలో ప్రభావ నా కొరకై శోధింపబడ్డావు నా కొరపై తండ్రి నాయన ప్రతి శోధన నువ్వు ఎదుర్కొని జయము పొంది నీ మీద ఆధారపడటం వల్ల తండ్రి నేను ప్రతి జయము ప్రతి శోధన నుంచి జయము పొందుతానని నువ్వు ఇచ్చిన అభయం బట్టి నీకు ఎంతో వందనాలు స్థుతులు ప్రతి శోధన నువ్వు రుచి చూసావు నీకు వందనాలు ప్రతి శోధనలో ప్రభా ను జయము పొందేవని నీ మీద ఆధారపడటం వల్ల నీ ఆత్మ మమ్మల్ని తండ్రి నన్ను జయం ఈ సత్యం ఎరగక తండ్రి నేను నీ మీద ఆధారపడక ప్రభా ఎంతో నీ నామానికి అపకీర్తి అవమానం తీసుకొచ్చిన వాడిగా ఉన్నాను అని ఈ రక్తంతో కడిగి పవిత్ర పరిచి తండ్రి నేను నువ్వు చేసే కార్యము ప్రభావ తండ్రి ఇంకనూ నా జీవితం పట్ల ను జాగ్రత్త వహించినందుకు నీకు ఎంతో వదనాలు ఇంకా నా దగ్గర నుంచి జయము పొంది నేను తండ్రి జయము పొందాలని సాతాన్ సిగ్గుపరచబడాలని నా జీవితంలో నువ్వు ఎదురు చూస్తున్న గొప్ప దేవుడు గనుక నీకు వదనాలు నీకు స్థుతులు తెలుస్తున్నాను తండ్రి నేను ఈ సమయంలో తండ్రి నాకు ఇచ్చిన మంచి సమయం బట్టి నీ బిడ్డలతోటి ప్రభావ తండ్రి నేను నాకు ఇచ్చిన మరొకసారి వందనాలు పాట ద్వారా కీర్తించడానికి ఆరాధించడానికి నేను కూడా ఆత్మలో ఏకీవిస్తూ అయ్యా నేను ఆరాధించి కొనియాడుతున్నాను తండ్రి ఇంతేకాదు ప్రభా తండ్రి నేను నేను ప్రభావి పాదలుగా తండ్రి మా ప్రార్థన విజ్ఞాపల్ని తీసుకుని వస్తున్నాను తండ్రి నేను ప్రార్థన కూర్చున్న నీ దాసుల బట్టి మీకు ఎంతో వదనాలు ఒక్కొక్కరిని మీరు దీవించి ఆశ్రించి అయ్యా తండ్రి మా ప్రార్థన సమయాన్ని చేయమని అయ్యా తండ్రి అనేకమైన విషయాల గురించి ప్రార్థన చేసేవారుగా తండ్రి ఆయన అనేకమైన విజ్ఞాపనులు ప్రభావం తీసుకొచ్చేవారుగా జవాబు తండ్రి పొందేవారుగా మనం చేయమని ప్రార్థిస్తున్నాం ఆ దేశంలో కాల్సిన నెమ్మది దయచేయండి తండ్రి ఆయన మా రీడర్స్ కాల్సిన ప్రభావ జ్ఞానంతో నింపి ప్రజలు నడిపించే జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాము నీ నామం కలిగిన బిడ్డల కోసము నీ వరదల్లో కష్టాల్లో ఎరుపుల్లో తండ్రి ఉన్న వారిని అప్తం చేసుకోండి భయంకరమైన వర్షాలు తండ్రి వరదలు ఇరుకున్న బిడ్డలు తండ్రి గ్రామాలు ఉన్నాయి తండ్రి అక్కడి బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాము తండ్రి నీ సేవకుల కోసం ప్రార్థిస్తున్నాం ప్రభావ తండ్రి నేను గోదావరి దగ్గర ఉన్న ఊబే గోదావరిలో ఉన్న ప్రభావ ప్రాంతాల్లో ఉన్న తండ్రి బిడ్డలందరి కోసము బిడ్డల కోసము తండ్రి ఆ రీతిలో ఆ దేశ ఆ కోసం ప్రార్థిస్తున్నాము సహాయం చేయండి తండ్రి నేను కోవిడ్ తోటి బాధపడుతున్న బిడ్డల కోసము తండ్రి ఆయన నీ నామం కలిగి తండ్రి నీ సేవ చేస్తున్న బిడ్డలు డాక్టర్లుగా నర్సులుగా ఉన్న వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాము సహాయం చేయండి దీవించండి నీకు చూపించు తండ్రి నేను ప్రభావ నువ్వే విడుదల దయచేయమని ప్రత్యేకంగా విజయ్ కోసం ప్రార్థిస్తున్నాము వీళ్ళని ముట్టి మంచి ఆరోగ్యం డ్యూటీకి వెళ్తాడన్న విన్నాము తండ్రి నిశ్చితమైతే ప్రభా కానీ యజమానుల దగ్గర దయ పొందు వాడుగా చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా మంచి సాక్షిగా ఉంచండి అక్కడ తండ్రి ఇప్పుడు మీరు తండ్రి గొప్ప సాక్షిగా ఉంచారు ఆ రీతిగా తండ్రి ఇంకా తండ్రి పూర్తిగా బాగయి తండ్రి మరొకసారి తండ్రి ఆదివారం పూట తన చేస్తున్న లెపర్సీ కాలనీ దగ్గర చేస్తున్న పరిచయాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ప్రభా అంటే ఈ రీతిగా పరిచర్లో పది ఉన్న బిడ్డలందరినీ ప్రభా మీరు వాడుకోండి సహాయం చేయండి వన్ సమస్యని మీరు దీవించండి ఆయన పరిచర్ని దీవించండి ప్రభావి ఆ రీతిగా చంద్రశేఖర్ గారిని జ్ఞాపం చేసుకోండి ఈమెయిల్ ద్వారా చేసిన పరిచర్ని దీవించండి భాస్కర్ నిస్ఎంఎస్ ద్వారా చేసిన పరిచర్ని దీవించండి సహాయం చేయండి ప్రైమ్ బ్రదర్ ని పప్పు బ్రదర్ ని బ్రదర్ చక్రవర్తి గారిని జ్ఞాపకం చేసుకోండి చక్రవర్తి గారిని కుదా మీరు దీవించిన విధానం బట్టి ఎంతో వందలు నిలుస్తున్నాం ఆయన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రతి అవసరత ఐశ్వర్యంలో తండ్రి తీర్చమని ప్రార్థిస్తున్నాం కృప్ చూపించండి ఈ రీతిగా తండ్రి నేను మీరు ఆపనం చేసుకోమని సహాయం చేయమని చేసుకోండి ఈ రీతిగా తండ్రి కృప్ చూపించమని కోరుకుంటూ బహువినంతో వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రేమ కలిగినా కృపగలిగా తండ్రి సర్వ శక్తిమంతుడా సర్వాధికారి సర్వ కుంపానిధి కృపాహము యొక్క అతి పరిశుద్ధమైన పాదములు చెందకు రూపాసకు ఆయన మరి ఒకసారి మేమందరము మీ బిడ్డలుగా మీ పిల్లలుగా మీ సత్తుగా మీ సుఖీయ సాంప్రద్యముగా ఆయన మీరు ఏర్పరచుకున్న ప్రజగా తండ్రి మిమ్మల్ని పూజిస్తూ హెచ్చిస్తూ కనపరుస్తూ కొనియాడుతూ మీ పాదముల పాదము చెంతకొస్తున్నాం మా దేవుడవు మా సృష్టికర్త మీకు స్తోత్రములనైనా మీ స్వరూపమున మీ పోలిక చొప్పున సృజించినందుకు స్తోత్రములు నాయన బలో జీవ వాయు జీవాత్మను ఉదగ నరుడు జీవాత్మ ఆయన స్తోత్రములన తండ్రి ఆత్మజీవులుగా మమ్మల్ని చేసినందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభు మేము ప్రాధములో పాపములో మా అతిక్రమముల నాయన చచ్చిన వారమే ఉండగా ప్రభావ ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉండగానే మీ ప్రియ కుమారుని బట్టి ఆయన ద్వారా ఆయన చేసిన బలయాగమును బట్టి మా తండ్రి మమ్మల్ని తిరిగి జీవింపజేసినందుకు స్తోత్రం ఆయనతో పాటు మమ్మల్ని లేపినందుకు మీకు స్తోత్రం స్తోత్రం మీరు మా దేవ మా తండ్రి ఎంత గొప్ప కార్యమునైనా మీ నిత్య కార్యమును గొప్ప రక్షణ కార్యమును బట్టి మీకు స్తోత్రములైనా మరణముల నుండి జీవంలోకి మమ్మల్ని దాటి వేసిన స్తోత్రం చెల్లించుకుంటున్నాం నిత్య నరకాగ్నికి పాత్రులు అయిన బమలను ప్రభా ఆ యొక్క నిత్య రాజ్యమునకు మహిమ రాజ్యమునకు పాత్రులుగా చేశారు మీకు స్తోత్రములైనా మీ ఏర్పాటు ఎంత గొప్పది ప్రభా మీ ప్రణాళికలు ఉద్దేశాలు మీ సంకల్పాలు ఎంత గొప్పవి మీకు స్తోత్రులు స్తోత్రం చెల్లించుకుంటున్నా ప్రభా మా జ్ఞానములకు మించినవి ప్రభా మేమర్థం చేసుకోలేనటువంటి గొప్ప కార్యములు తండ్రి మీకు స్తోత్రములైనా ప్రభా హ రాబో మీ కృపకు కీర్తి కలిగినట్లు ప్రభా ఈ కృపా మహదైశ్వర్యమును మా ఇడలో చూపించాలని ప్రభావం మమ్మల్ని లేవనెత్తిన విధానముకై స్తోత్రము చెల్లించుకుంటున్నాం ఇది బాబా తండ్రి మా దేవ ఆయన మీ యొక్క ద్వారా మాట్లాడినందుకు స్తోత్రములు మీరు శోధంలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చేయుడివి ఒక ఇరవై రెండు నల్గను బట్టి స్తోత్రుడు స్తోత్రం ప్రార్థన లేమి తండ్రి మేము శోధంలో ప్రవేశిస్తూ ఉండేవాళ్ళని బాగుంటున్నాం అనేక సార్లు మిమ్మల్ని దుఃఖపట్టే వారము కాబట్టి ఎందుకంటే ప్రభా ఆ ప్రార్థన జీవితము మాలో లేదు ప్రభా రోమ పన్నెండు పన్నెండు ప్రభు ప్రార్థన పట్టుదల కలిగి ఉంటుంది అని చెప్పారు ప్రభా ఆ పట్టుదల కూడా మాలో లేదు నాయన సహాయం చేయండి పట్టుదలతో ప్రార్థించడానికి సహాయం చేయండి ప్రభా మీరు స్వస్థబుద్ధి కలిగిన ఆయన ప్రార్థనకు వీలగునట్లు మెలకుగా ఉండు అన్నారు ప్రభా మేము మెలకుగా ఉండటానికి నాయన సహాయం చేయండి స్వస్థబుద్ధి కలిగి ప్రభా ప్రార్థించడానికి సహాయం చేయండి నాయన ప్రభా లోకాబద్ధ ఎందు ఒకటి ప్రకారం విసుకగా నిత్యము ప్రార్థన చేయమన్నాం తండ్రి అనేక సార్లు మేము విసిగిపోయే వారముగా ఉంటాం అనేక సార్లు ప్రార్థనలను ప్రభా మేము మానేసే వారముగా ఉంటాం అనేక సార్లు ప్రార్థనకు ప్రాముఖ్యత ఇవ్వన వారముగా ఉంటాం తండ్రి మమ్మల్ని క్షమించండి విసుకగా నాయన నిత్యము ప్రార్థించడానికి సహాయం చేయండి నాయన ప్రభా హపస్సుల కార్యంలో చెప్పినట్లుగా ప్రభా నాయన మీరందరూ ఏక భావంగా ఎడతగగా ప్రార్థన చేయొచ్చు తండ్రి మీకు చెల్లించుకుంటున్నాం నాయన అమ్మేళ గదిలో వారు తండ్రి ఎంతో గొప్పగా ప్రార్థన చేశారు కాబట్టి నాయన మీ కార్యం గొప్పగా జరిగింది ఆది సంఘం అంత గొప్పగా నాయన వారిధిల్లింది తండ్రి వారిలో ఏక భావం ఏక మనస్సు ప్రేమ ఐక్యతలు సహనం తండ్రి కలిగిన వారే మీ సేవలో ఎంతో మందికి వెళ్ళారు నాయన ప్రపంచం అంతా మీ వాక్యం తీసుకెళ్లగలిగారు మీకు స్త్రులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం మీ కార్యములు గొప్పగా చేయగలిగారు మా తండ్రి మీకు స్తోత్రం ప్రభా అటువంటి ప్రార్థన జీవితాన్ని మాకు దయచేయండి తండ్రి ప్రభా ముందుకు నడిపించవలసిందిగా మా తండ్రి మా దేవ మీరే మాకు సహాయం చేయండి గడిచిన అనేక దినాలుగా ప్రభా ప్రార్థించడానికి మీరు సహాయం బట్టి స్తోత్రం నాయన ఎందుకంటే ప్రభా భయంకరమైన పరిస్థితుల్లో మేము ఉంటున్నాం నాయన ఈ కరోనా వైరస్ వలన తండ్రి ఎంతో భయంకరమైన పరిస్థితులు ప్రభా అనేక మంది మరణిస్తున్నారు అనేక ఆర్థికమైనటువంటి ప్రభా సమస్యలు ఆర్థిక అసమతుల్యము ప్రభా ఆర్థికపరమైన కష్ట నష్టాలు ప్రభా నాయన ఎన్నో ఉంటున్నాయి తండ్రి సహాయం చేయండి ప్రభా దీనికి వ్యాక్సిన్ వచ్చేలాగా సహాయం చేయండి తండ్రి మీరు దీన్ని ఎందుకు అనుమతించారో మాకైతే తెలియదు ప్రభా సహాయం చేయండి మా దేవ మా తండ్రి ప్రభా ఇది మీ మాట తోటి ఆగుతుంది ప్రభా ఇది మీ శక్తి వల్లనే ఆగుతుంది నాయన ప్రభా మానవులతో సాధ్యం కాదు తండ్రి ఈ వైపు చూస్తున్నాం నాయన కృప కృప కొరకు సహాయం కోరుకుంటున్న మీరే ఆయన సహాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాం దీన్ని మీరే కట్టడి చేయవలసిందిగా వేడుకుంటున్నాం నాయన తండ్రి కరుణించండి మా దేవ చూపించండి నాయన దీని బారిన పడిన అనేకులు ప్రభావ స్వస్థపరిచారు మీకు స్తోత్రం ముఖ్యంగా విజయ్ మీరు దయచేసిన స్వస్థతను పట్టి స్తోత్రులు ప్రభు ఆ కరోనా నుండి ఆయన విడుదల దయచేసారు మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా ఆ ఉన్న ఉద్దేశాలు సంకల్పాలు సంపూర్ణంగా నెరవేర్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాం రాబో దినాల్లో ప్రభా మీ కొరకు గొప్ప సాక్షిగా వాడుకొని తండ్రి మీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రభా బలంగా ఉపయోగపడి పని ముట్టుగా తండ్రి మీ చేతిలో ఆయన ఉంచుకోవాల్సిందిగా ఆయన సహాయం చేయండి ఆయన ఉద్యోగ విషయంలో కూడా సహాయం చేసి నడిపించండి బలపరచండి ప్రభా అదేవిధంగా ఆయన ఇంకో ఎవరైతే కరోనా బారిన పడ్డారో వారంతా జ్ఞాపకం చేసుకుంటూ మా తండ్రి మా దేవా ఆయన ముఖ్యంగా ప్రభా కర్మల్లో ఉన్నటువంటి కిరణ్ రజనీ మరియు సన్ని ప్రభా గురించి ప్రార్థిస్తుంటున్నాం మీరు కరోనా బారిన పడ్డారని వింటున్నాం ప్రభా సహాయం చేయండి తండ్రిని జ్ఞాపకం చేసుకుని ప్రభావ దర్శించండి నాయన ప్రభా ప్రభావ వీరే ముట్టి వారిని స్వస్థపరచండి ఆ వైరస్ను అయినా వా యొక్క శరీరం నుంచి పీసేయలసిందిగా ప్రార్థిస్తుంటున్నాను మా సహాయం చేయండి ప్రభావనైనా జ్ఞాపకం చేసుకుని దర్శించండి ఇంకా నుదం గారి గురించి ప్రభావీ బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నా తండ్రి సహాయం చేయండి జ్ఞాపకం చేసుకోండి ముట్టడిని స్వస్థపరచండి ప్రభావ లంగ్స్ ని బలపరచండి నాయన కరోనా వల్ల మరణించిన వారి దర్శించండి ప్రభావ మీ వెలుగు ప్రభా మీ వాక్యము వారి ఎందుకు వెళ్ళడానికి సహాయం చేయండి ప్రభావ వారు మీద దేవుణ్ణి తెలుసుకోవటానికి సహాయం చేయండి సత్యవంతుడైన దేవుణ్ణి తెలుసుకోవటానికి సహాయం చేయండి నాయన తండ్రి ప్రభా వారు తండ్రి నాయన నిరీక్షణ లేకుండా ప్రభు ఉంటున్న ఎవరైతే ఉంటున్నారో ప్రభు వారికి నిరీక్షణ దయచేవాల్సి పెట్టుకుంటున్నా మరలిచ్చండి ప్రభు ఆర్థిక స్తోత్రంలో అదే విధంగా అనారోగ్యం ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభు ఆహా పెద్ద జాషువా ఆయన కిడ్నీస్ పుట్టుండి స్వస్థపరచండి ప్రభు అవి వైవ్ చేయండి ఆయన అవి కిడ్నీస్ ఆయన సక్రమంగా పనిచేయలాగా సహాయం చేయండి ప్రభు నాయన బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి పుట్టి స్వస్థపరచండి నాయన స్వస్థత మీ వల్ల కలుగుని తండ్రి జ్ఞాపకం చేసుకుని ప్రభావ తల్లిదండ్రులకు కాల్సిన ధైర్యాన్ని ఇవ్వాల్సిందిగా పడుకుంటున్నాం చిన్న దర్శక బుడ్డను ముట్టి స్వస్థపరచు బలపరచండి బిడ్డ మీ జ్ఞాన మందులు కృపడానికి సహాయం చేయండి అదేవిధంగా ప్రభావ క్రిస్టియన్ బిడ్డను జ్ఞాపకం చేసుకుని ముట్టండి స్వస్థపరచండి జ్ఞాన మందులు మీ కృప ఎదగడానికి సహాయం చేయండి అభిరామ్ని డానియల్ ని జ్ఞాపకం చేసుకుని తండ్రి ఆ స్టోక్ నుంచి ఉడితుల దయచేసి ప్రభా సంపూర్ణ స్వస్థ దయచేసి మిమ్మల్ని హత్తుకొని జీవించడానికి సహాయం చేయండి మీ కొరకే జీవించడానికి సహాయం చేయండి అదే విధంగా ప్రభావ ఆయన ఇంకను ఎవరైతే ఉన్నారో ప్రభాంతం జ్ఞాపకం చేసుకుని దర్శించండి ప్రభుత్వ కమలమ్మ గురించి రోజా గురించి కూడా ప్రార్థిస్తు జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచండి ప్రభావ ఇదే విధంగా ఆయన తండ్రి ఇంకొన ప్రభు అనారోగ్య పానుడు బిడ్డ బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకుని ప్రభావ మీ సేవకులు జ్ఞాపకం చేసుకున్న ఆయన కరోనా బారణపడిన ప్రభా మీ సేవకుల నుంచి వాళ్ళందరూ జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచండి మీ సేవ పరిచయంలో ముందుకెళ్లడానికి సహాయం చేయవలసింది పెడుకుంటున్నాను ప్రభా ఈ విధంగా తండ్రి అయినా ఈ సమస్యలు ప్రభావ కంపెనీస్ మూతపడినాయో ఏవైతే ఎందుకు ఉద్యోగాలు కోల్పోయారో చిరు వ్యాపారులు నష్టాలు జరిగాయో ప్రభా జ్ఞాపకం చేసుకున్న ప్రభావం దర్శించి ప్రభా ఈ యొక్క నయన వ్యవస్థను ప్రభా మీరే సరిదిద్దవలసిందిగా పెట్టుకుంటున్నాం రాజకీయ నాయకులు అధికారులకు ప్రభుత్వానికి తండ్రి కావలసిన జ్ఞానము నడిపింపుతాయి చేయండి ప్రభా వారు ప్రజల క్షేమము చూడటానికి సంక్షేమం చూడటానికి సహాయం చేయండి ప్రభా వారి తండ్రి వారి స్వార్థ ప్రయోజనాలు విడిచిపెట్టి తండ్రి వారు ప్రజల కొరకు పరిపాలించినట్లుగా సహాయం చేయండి మా దేవ జ్ఞాపకం చేసుకోండి మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేశ బాల కలుపునైనా కావలసిన జ్ఞానం దయచేయండి వారిని మత చాందని ప్రభావం వారిని విడిపించవలసిందిగా తండ్రి మీ స్వార్థకు ప్రభావ వ్యతిరేకంగా ప్రతి శక్తిని ప్రభావ బంధించవలసిందిగా బయటకుంటున్నాం వారి యొక్క తండ్రి పన్నాగాములన్నీ లయపరచవలసిందిగా పెట్టుకుంటున్నాం సహాయం చేయండి ప్రభా అం చేయండి ప్రతి విలేజ్కి ప్రతి పల్లెకి ప్రభా మీ యొక్క వాక్యం ఇల్లులాగా సహాయం చేయండి ప్రభా అంధకారం నుండి భయంకరం దగ్గర ఆరాధన నుండి ప్రభావ దేవుని వైపు మీ నామంలో ఆయన నమ్ముకుని వారు జీవించడానికి సహాయం చేయండి వారు జీవాన్ని వెదకటానికి సహాయం చేయండి ఆయన మరణాన్ని వెతుకుతున్నారు ప్రభా సహాయం చేయండి మా తండ్రి మా దేవ విధంగా ప్రభు ఈ యొక్క తండ్రి సమయంలో మమ్మల్ని అందరినీ స్తోత్రం చెల్లించుకుంటున్నాం సహాయం చేయండి ప్రభావి విద్యార్థుల సమస్యల గురించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి సహాయం చేయండి ప్రభావి ఎవరైతే తండ్రి విద్యార్థులు ఎవరి వస్తువులు సమీపంగా ఉండటానికి సహాయం చేయండి మీ కొరకు ప్రభు వారు జీవించడానికి సహాయం చేయండి మీ భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం చేయ ప్రతి విధమైన ఎలక్ట్రానిక్ గ్యాడ్ చేసుకుంటే బిడ్డలను కాపాడవలసిందిగా బయటకుంటున్నాం తండ్రి సహాయం చేయండి ఇది కాబోనైనా మేమందరం కలిసి ప్రార్థించడానికి మరి ఇచ్చిన సమయాన్ని బట్టి సుతులు స్తోత్రం చెల్లించుకుంటూ తండ్రిని ఆయన మమ్మలను బమస్తం మీ చేతికి అప్పగించుకుంటూ ప్రభా ప్రార్థనలన్నీ బ్రబా చేరాయని విశ్వసిస్తూ వాటి అన్నిటి జవాబు ఇచ్చే దేవుడు నమ్ముతూ తండ్రి మమ్మలను బమస్తగతం చేసుకుంటూ ఆయన అంధకార శక్తులను సైతాన శక్తులను తండ్రి మీ రాజ్యానికి వ్యతిరేకంగా పనిచే ప్రతి శక్తిని మా ప్రభు అయినా ఏ సుక్రీస్తూ రక్త మధుర శక్తి ద్వారా బంధిస్తూ నీ కొద్ది ప్రార్థన మా ప్రభు మా రక్షకుడు ఏ సుక్రీస్తున్నాము నాడికి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మరి ఒక రిక్వెస్ట్ బ్రదర్ అర్న చక్రవర్తి గారు రవి గారు శాం చెప్పారు ఒక రిక్వెస్ట్ మా సిస్టర్ చిన్న సిస్టర్ వల్ల ఆడబడుచు హస్బెండ్ కి కరోనా వచ్చిందండి కర్నూలు లో ఉంటారు ఆయన ఇంజనీర్ అనమాట వాటర్ వర్క్స్ లో గవర్నమెంట్ ఆయనకి ఆయన కొడుకుకి పాపం కొడుకు ఆమెకు రాలేదు గానీ వాళ్ళ హస్బెండ్ కి కొడుక్కి వాళ్ళక్కొచ్చింది అనమాట వాళ్ళ ముగ్గురు కిరణ్ సన్ని తర్వాత రజనీ అండి వీళ్ళ ముగ్గురు న్యాప్కో చేసుకుంటారు పాపం వాళ్ళకి రజనీ కిరణ్ రజనీ సన్ని వాళ్ళ కొడుకు సన్ని కిరణ్ రజనీ రజనీ సన్ని వీళ్ళ ముగ్గురు జ్ఞాపిక కర్నూలు ఉంటారు కొంచెం కిరణ్ హార్ట్ ప్రాబ్లమ్ కూడా ఉంది దయచేసి కొంచెం ప్రార్థనలో పెట్టుకుని నేను రాత్రి నాకు ఫోన్ వచ్చింది నేను టెన్ థర్టీకి అరౌండ్ నేను శామ్ కాల్ చేసా కానీ శామ్ స్విచ్ ఆఫ్ వచ్చింది కైండ్లీ ఇది మీ ప్రార్థనలో పెట్టండి బ్రదా చెబుదాం అనుకున్నాను మర్చిపోయాను స్టార్టింగ్ లో చేసే వాళ్ళంతా దయచేసి కిరణ్ సన్ని అండ్ రజన్ కిరణ్ వాళ్ళ సిస్టర్ రజని అనమాట రైట్ ఓకే ప్రభా పరిశుభ్ర గొప్పదేవాద మహోన పిలుపు దేవా నీకుమైన అబ్రహామి గొప్పదేవా పరిశుభ్ర నాదేవాళ్ళు కాచి కాకపోయినా పిల్లలు భద్రపరుచుకున్నారు ప్రభావం పని కొన్నాళ్ళు ప్రభావలు ప్రభావే పుట్టి సోత్రమైన సమస్త గణత మహిమ ప్రభావం మహాతేజస్సు నీకే కలిగిన కాక హాలీల ప్రభావ ఈ ప్రభావ సన్నిధిలో మేము ఉండడం ప్రభావ కింద గుంపులా మేము కూడుకున్నాం మా మధ్య మీరున్న ప్రభావ వాటి మాట్లాడిన ప్రభావ నీకు వందన నేను ఏ రీతిగా ప్రార్థించాలా ప్రార్థన సమయంలో ఏ రీతిగా చేయించాలని ఏదైనా విషయాలు మాకు మాట్లాడుతున్నారు బట్టి మీకు వందల త్రవ నికేతలు అర్పించుకోవడం ప్రభావా అవును మీరు మాట్లాడే దేవుడు ఇష్ట అనేక పర్యాల నుంచి మీరు మాట్లాడుతున్నారు తర్వా నేను ఏ రీతిగా జీవించాలా ఏ రీతిగా ముందుకు సాగిస్తా విషయాలు మాకు బయలుపరిస్తున్నారు దాన్ని బట్టి మీకు వందల తోభ నా దేవాళ్ళు అర్పించుకుంటాం మరి విశేషంగా ప్రభావ ప్రజలే గురించి ప్రార్థిస్తాం దేవా నా దేవ ఇష్ట కర్నూలు ప్రాంతంలో వాళ్ళ నివాసం ఉంటుంది కదా ప్రభావా బిడ్డలు మీ కృపరి జ్ఞాపం చేస్తునైనా మీరు పొందిన గాయలలో శ్రద్ధ పొంది సంపూర్ణ స్వచ్ఛతను బయట ప్రాధిస్తాం ఒక వైరస్ దగ్గరించమని సాధిస్తాన గొప్ప విజయమని గురించి ప్రాధిస్తున్నాం దేవా సంపూర్ణ స్వస్థత బిడ్డ దేండి నార్మల్ తీసుకోవడం ప్రాధిస్తాం దేవాన్ని పట్ల మీ కనికరీ కటాక్షన్ చూపించండి ఇక్కడ జాప్యం చేసుకుంటే సంపూర్ణ స్వచ్ఛత బయచేనా వేరే సహాయ నేర్పించే కుటుంబాన్ని బీడించి ఆశ్రయించిన ప్రొటెక్షన్ మీ ప్రార్థులు ఇచ్చేందు ఇంటిలో భద్రపరుచుకోమని ప్రాధిస్తున్నా దేవాణి వైరస్ బాధితుల గురించి ప్రాధిస్తున్నాం దేవా ప్రతి ఒక్క బిడ్డ మీ ముక్కు సాధి స్వస్థ ఖర్చుమని ప్రాధిస్తున్నాయి ఎంతమంది ఉన్నారు క్వారంటైన్ ఎంత మంది ఉన్నారు ప్రభావ పరిస్థితి ఉంటుంది బిడ్డ మీకు స్వస్థపరండి వాళ్ళకి మంచి ఆరోగ్యంగా ఇచ్చండి మీ పర్వాలకు ధ్యానం చేసే ప్రభావ వాళ్ళ జీవితాలు సమర్పించుకోవాలి మా ప్రతి బిడ్డని ఆకర్షించుకోని రక్షించుకోవాలని ప్రాధిస్తున్నాయి వాతావరణం కూడా ప్రభావ మీకు అందులో తీసుకుని ప్రభావ ఎంతో మంది వరదలు వచ్చే ప్రభావ ఎంతో గ్రామాలు ముక్కు ఆ వరదలలో ఎంతో మంది ప్రవంటి ప్రవణి భయం దయ ప్రభావలు మీరు జాప్తం చేస్తున్నాయి తనిఖీలు తీర్చించండి వాళ్ళకి కావాల్సిన అవలసీలు తీర్చండి ఈ యొక్క వెదర్ వల్ల వైరస్లు అది ప్రభావ ప్రతి ఒక్క బిడ్డకి ఆదం ప్రచండి మంచి ఆరోగ్యం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరం కాకి ప్రచండి మంచి ఆరోగ్యం తెచ్చి అందరూ రక్షణ నడిపించండి నాకు ఏమైనా ప్రభావాల ప్రభావ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడం తిరిగి రెస్ట్ వచ్చిన ప్రభావ ఎంతో ఉద్యోగాలు పోయిన ప్రభావ తిరిగి ఉద్యోగులు వచ్చేలా సాయపడండి ఆయన మంచి శాఖల మన ప్రాధిస్తున్నాయి కృపనం చేసుకున్నాయి నా దేవ నా ప్రభావం నా దేశాన్ని ముక్తి తాసి స్వస్థపచ్చని ప్రాధిస్తున్నాయి ఒక వైరస్ మీరు దర్శించను తర్వాత దేవ ఇష్ట ప్రభా బ నా దేవ ఆ రీతిగా ప్రభావ తండ్రి ప్రభావం ఎంతో మంది పడిపోయిన క్షణకులున్న తర్వాత ప్రతి బిడ్డ ఈ చివరి కాలంలో తర్వాత మీరు అక్కడ దినాలు ప్రతి బిడ్డ నూతనంగా మీరు అభిషేకించండి ఒక దేవ ప్రతి బిడ్డ మీరు దర్శించండి మీరు మాట్లాడిన ఈ వెలుగులు అనేవి కలిగించాలా చీకటి కమ్ముకున్న చీకటి కాలంలో ఉంటాము సమలకాల మీ వెలుగును ప్రకటించే బిడ్డల పాల్ మీరు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళని ఆకర్షించి రక్షించుకోండి గొప్ప సేవలుగా తయారు కావాలా అదే మా బిడ్డల మీరు బలపరచండి ఫలితాన్ని బంధకాల నుంచి అదే లోకాధితమైన ఆన్లైన్ గేమ్స్ నుంచి ఈ లోకాదీతమైన జీతం విరికించిన సమర్థించుకోండి మీ పని జీవితాయి సహపడండి ఆ రీతిగా ధ్యానం చేయాలి ఎంతమంది అయితే నూతన పెరిగించండి మీ పర్వాలకు ధ్యానించాలి నుంచి ఆశ్రయించాలి మీ వాక్యంలో మీ ధ్యానం ఎదుగులాగనా అనేక ప్రాంతాల నీటి సత్యని ధైర్యంగా ప్రకటించే బిల్లలుగా లేవైనా సరే బలమైన సాధనగా మీరు వాడుకరాలి వాళ్ళ కుటుంబాలు మీరు ఆశ్రయించండి మీ పర్వాలకు ధ్యానించతీ ప్రొటెక్షణ పిల్లలు దాండి మీ ప్రాబ్లం దానైనా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కుటుంబంతో రక్షించుకోవాలని ప్రభిస్తాం ఆ రీతి ఒక్క సార్లు తర్వాత అదే వైపు ప్రభుత్వం కాకాల ప్రభావం బలపరచు నూతనంగా అభిషేకించిన తన కుటుంబాన్ని జీవితం అని చేసే బిజినెస్ డెవలప్ చేయండి ఇంకా మీ వాక్యంలో ఇంకా ఎదుగులైన అనేక చోటు అనేక ప్రాంతంలో వాక్యం సదరించలేదన బలమైన సాధనాలు మీరు వాడుకోవాలి ప్రొటెక్షన్ ఇచ్చింది కాస్తలు వచ్చింది ఇంకా వాక్యం ప్రభావం మీ సంపూర్ణ ప్రభావ మేము ప్రేవాసం చేసుకోండి నూతనంగా మీరు అభిషేకించి బలపరచండి తన పరిచయం మీకు వందల ప్రభావ ఎంతోమంది ప్రభావం సాయంత్రం ప్రభావ మీకు తీసుకునే విధానం బట్టి మీకు వందల ప్రభావ బిడ్డ పరిచర్ మీరు గొప్ప సేవకులు మీరు తయారు చేయండి ఇంకా అనేక ప్రాంతాల్లో ప్రకటించాలా మరి బలమైన సాధనలు మీరు వాడుకొని కావాల్సిన ప్రతి అవసరం అక్కడ మీరు తీర్చన మీకు వినిపిల్ల కుటుంబాన్ని భద్రపరచుకొని బలపరచర్ అంతా మీరు ఘన విజయం వర్వించి విజయం తెచ్చండి అదే మీరే సహాయకులు ప్రార్థం ఆర్థిక ప్రభుత్వం ఇంకా మీరు బలపరిచిన నూతనంగా మీరు అభిషేకం సేవలు ఇంకా బలంగా వాడుకోండి ఇంకా అనేక మంది విషయాలు బయలుపరచండి జ్ఞానం ప్రవచన విరంగా ఇచ్చానైనా మరి విశేషంగా లేవనెట్టండి ఆ ఊరంతా మీరు మార్చుకునే ప్రభావ తన కుటుంబాండి బలమైన సాధనంగా మీరు వాడుకునే ప్రభావ బలపరచండి తన ప్రదయవా తీర్చండి ఏం పొదుగులో ప్రభావతి పొదుపు ప్రతి అవసరం మీ మహిమ తీర్చండి మీ మహిమ మీరు వాడుకోవడం ప్రాధిస్తామైనా పొద్దుల ఒక రవాణా మండి డాడీ రక్షించుకోండి ఆ ఊరంతా మీరు రక్షించుకోమని ప్రాధిస్తాం దేవ అదే ప్రాణికి బలపరచం ఇంకా బలంగా వాడుకుని తర్వాత ఆశ్రయించండి గొప్ప విజయం అనుభవించ నాదే వాటిక ప్రభాస్ ప్రార్థించేస్తుంది తండ్రి బలపరచండి ఇంకా అనేక మంది విషయాలు బయటపరచం చేస్తు నా దేవ నా దగ్గర బలంగా వాడుకోండి సత్య అన్ని చోట్ల ప్రార్థించలేదు నాదే వీరే బలంగా మీరు నటించాలని తన కుటుంబం కంచి పెట్టండి కుటుంబాన్ని ఆశ్రయించండి పనులకు కృపల భద్రపరచుకోవాలని ప్రార్థిస్తాను నా దేవా నాకు విజయ ప్రార్థిస్తాం దేవ విజయ్ బలపతి స్వతపచ్చానికి వంద దాన్ని బట్టి మీకు ఎత్తుకులు సోతలు అర్పించుకోవటం మీరు కష్టపరి జోడు వేసే అద్భుతాలు చేసే జోడు వేసే భద్రపరచుకోండి సేవలు బలంగా వాడుకోండి తోడుండండి కష్టపరి పని కొందా గొప్ప సేవలు పర్లో ఒకటి ధ్యానం చెప్పించి తన కుటుంబండి సంపద ధ్యానం చెప్పి పిల్లలను జీవితం ఆశ్రయించండి మీ కుక్కల ఎదుగులాగిన సహకారంలో మీకు ఇచ్చేయండి బెదర్ చేసే జాబ్లో మీరు తోలు మీకు కాబోలు ఇచ్చింది ఆత్మతో అభిషేకించి ఇంకా మీరు నడిపించుకోవాలని ప్రార్థిస్తామైనా నా దేవ ప్రభావానికి స్వత్రమైన ప్రార్థన చేస్తున్నాం అదిరామ్ గురించి ప్రార్థన చేస్తాం గురించి ప్రార్థన చేస్తామైనా అయ్యి అబ్రామ్ కుటుంబం గురించి ప్రార్థన చేస్తామైనా ప్రతి కుటుంబానికి ప్రభావ మీ కుప్పలో భద్రపరచుకోవాలని ప్రార్థిస్తాం మరి వి చేసిన ప్రభావానికి రాత్రి సన్నిహితులు ఆయన మీ అందరం సిద్ధపడి అనేకలు మీరు సిద్ధపట్టాలా ఆయన ఈ రాత్రి బహుతరమైన ప్రభావితం మీరు రాత్రి జరిగిపోవచ్చు నాయన అన్ని సినుక మీ అందరం ప్రభావ మా కలిదాన్ని గట్టి పట్టుకొని ప్రకటించాలి ఆలోచించి శిష్యులుగా చేయాలి బలమైన అభిషేకించి రాక సిద్ధపరచుకోవాలి ఇంకా ఎవరు ఆశ్రయించి ఇక్కడ గొప్ప సేవకులు తయారు చేసి ఈ రాక వరకు మనందరినీ సిద్ధపరచుకోమని త్వరలో ఆయన ఏ సు ప్రయత్న పరిశుద్ధ నామంలో ప్రార్థించుకున్నాము ప్రార్థించండి ఇద్దరు ముందు మీటింగ్ లోక్యం చేసి మాట్లాడాలి కదా మన అదే విధంగా చేస్తు ప్రభావం మన అదే విధంగా చేస్తు ప్రభావం ప్రతి దాంట్లో మీరు చూడే ఉండాలి మన అదే విధంగా వాక్యం ప్రకారం మేము జీవించాలా ఇస్తున్న ఆ వాక్యం జీవితంగా మాట పాడాలా ఇస్తున్న దీన్ని పరిచయా చెయ్యాలా ఇస్తుంది కదా వాళ్ళ ఏ సమస్య మీద మీరు తెలిపిస్తుందా ప్రతి సంవత్సరంలో మీరు ఇష్ట ప్రతి సాధన మీ తని కే చక్రవర్తి ప్రజల విషయం ప్రాధిస్తున్నాం ఇస్తుందా బ్రెదర్ ముట్టాన్ని సొత్తపరిచేయండి తను చేసే ప్రతి పనుల మీరు తోడే ఉండండి రాకపోకలన్నీ తోడు ఉండండి భార్య మధ్యలో మీరు తోడే ఉండండి చాలా అమ్మని వాళ్ళ నాన్న కూడా మీరు సొంతపరిచండి రవి దగ్గర రవి దగ్గర చేసే ప్రతి పనుల మీరు తోడు ఉండండి ఆ కుటుంబాన్ని మీరు గుర్తు చేసుకొని ఆ కుటుంబంగా అనేకలు మారాలా అనేక రక్షణ పొందాలని చెప్పాకారాన్ని చేయండి తను చేసే ప్రతి పనుల మీరు తోడే ఉండండి తోడు ఉండండి మళ్ళీ విధంగా సంతానాన్ని మీరు బీధించండి ఆశ్రదించండి వాళ్ళ భవిష్యత్తులో మీరు తోడుండీ మన చిత్ర ముట్టని చష్టపరచండి ఆయన చుట్టూ మీరు కంటిబెట్టండి దానిపై అయ్యే రోజు ప్రాధిస్తున్నా ఆయన ముట్టాన్ని చుట్టపరిచండి మంచి ఆరోగ్య బలం దయచేయండి తన కుటుంబాన్ని మీరు ముట్టాన్ని పుస్తపరచండి అతని పేద రాకపోకలంతా మీరు తోడే ఉండండి మరద విధంగా కరోనా పేషెంట్ విషయం ప్రాధిస్తున్న కరోనా పేషెంట్లను ముట్టాన్ని తప్పపరిచేయండి ప్రతి అనారోగ్యంలో అనారోగ్యం మంచి ఆరోగ్య బలం దయచేయండి మంచి విడుదల దండి వస్తు ప్రతి పేషెంట్ కి మంచు మళ్ళీ ఆక్సిజన్ రావాలని చెప్పి మీ గొప్ప కారాన్ని గురించి మళ్ళీ గవర్నమెంట్ లోప డా డాక్టర్లతో నర్సులతో మాట్లాడు పేషెంట్ పేషెంట్ల పట్ల ప్రేమ ఓపిక సహనం దండి మీ గొప్ప కారాన్ని గురించి దీంతో ఎంతో మళ్ళీ క్యాన్సర్ తో మళ్ళీ డయాబెటీస్ పేషెంట్ తెలుసుకొని యాక్సిడెంట్ అయిన వాళ్ళు గడిదినీ ముఖాన్ని పొస్త పరిచయం చేస్తా మళ్ళీ ప్రత్యేక హాస్పిటల్లో వీర ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కువ అమౌంట్ తీసుకుంటే వీలు వాళ్ళతో మీరు మాట్లాడారు వాళ్ళతో దర్శించాలి నీళ్ళ గొప్ప కార్యాన్ని కార్యక్రమం సిద్ధపరచుకోమని ఏసుకృష్ణ బట్టి స్తోత్రం మా ఎడలలో మీకున్న తలంపులు అతి విస్తారములు గంభీరములు నాయన వర్ణాతీతం అద్భుతం ఆశ్చర్యం మమ్మల్ని పోషించు బతికిస్తూ మీ మహిమ గల రాకడకు మమ్మల్ని ఆయుక్తపరుచున్న విధానం అద్భుతం నా తండ్రి నీకు ఏమి ఇచ్చిన ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు మాకు కావలసినవన్నీ అనుగ్రహిస్తూ మమ్మల్ని ఆదరిస్తూ అనుక్షణము నేనున్నానని భరోసా ఇస్తూ ఆది ధైర్యపరుస్తూ నడిపించున్న విధానాన్ని బట్టి మీరు తండ్రి మాత్రండి నాతో మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు పొందనాలి ప్రభుత్వా ప్రార్థనా జీవితం ఇక్కడ వారు మేము సోదరులో పడుకుంటున్నట్లుగా మేము మా కొడుకు మేము వ్యక్తిగతంగా ఎక్కువగా ప్రార్థనలో గడపాలని జనాలని ప్రాధాన్యపడతాం ప్రార్థించండి ప్రార్థించండి అని మేము మాత్రం సరైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఒక దీనమైనటువంటి అవస్థను వ్యవస్థను మేము అండి కలిగి ఉన్నామని మా ప్రభుత్వా ఎదుగు సమయం మేము ప్రార్థనలో గడపడానికి మీరు మాకు సహాయం చేయమని మా ప్రార్థనా స్థితిని మాకు ఒకసారి జ్ఞాపకం చేసి ప్రజల మీద ఎక్కువ ఆధారపడకుండా ప్రార్థన కొరకు వారు చేసేది చేస్తారు దానికన్నా ఎక్కువగా మేము ప్రార్థించడానికి మా కోసము మా తల్లి అనేకుల కోసం మేము ప్రార్థించే ఉన్నట్లు మమ్మల్ని ఈ రోజు రేపినందుకు ప్రోత్సహించినందుకు అయ్యా మమ్మల్ని హెచ్చరించినందుకు కృతజ్ఞత స్థుతులు స్తోత్ర మనం తెలియజేస్తాం రాష్ట్రం అభిషేకించండి మరింతగా ప్రభుత్వ తల్లి మీ కొరకు మీరు వాడుకోనండి కావాల్సిన అభిషేకం జ్ఞానం కృహం మా తల్లి అనుగ్రహించండి ఆగ్రహించండి మా వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి పేరు పేరున నా తండ్రి ఇంతవరకు మా ప్రభు మరి మీ కృపను బట్టి నేను చేస్తున్న ప్రార్థనలు కూడా ఆలోచించి మా ప్రియు సహోదరులు కుటుంబ జీవితాలు ఎన్నో అద్భుతాలు చేశారు ప్రాణాపక మరణకరమైన పరిస్థితుల్లో నుంచి ఎంతో మా కళ్ళు ముందు మాతో కూడా ఉన్నవారు మాయమైపోయారు కరోనా దెబ్బకి కానీ నా తండ్రి కరోనా సోకి మా ప్రభావ మరణకరమైన పరిస్థితి మా ప్రభు ఇతరు వచ్చినప్పటికీ జీవాధిపతి అయిన మీరు జీవాన్ని ప్రసాదించి వారు అతను నడిపించున్న విధానం బట్టి నీ స్తోత్రం బ్రదర్ విజయ్ బట్టి మా ప్రభావ నీకు వందనాలు స్తోత్రాలు వెంకట సభయ్య గారిని బట్టి మీకు వందనాలు అదేవిధంగా ప్రభుత్వండి మా పేరు చక్రవతి గారి తండ్రి గారిని బట్టి మీకు వందనాలు దేవగారిని గురువులో జ్ఞాపం చేసుకోనండి అదేవిధంగా చక్రతి గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి ఇంత జాష్యువాళ్ళు బట్టి మీకు వందనాలి ప్రభుత్వ అయ్యా క్రిస్టియన్ బట్టి మీకున్నారు అభివాన్ బట్టి మీకున్నారు బ్రదర్ దానిని మీకు అందనాలి ప్రభుత్వ వాళ్ళందరూ మీరు మా ప్రభు కనికరించినందుకు స్తోత్రం మీ కొరకు మరింత శక్తివంతంగా బలమైన ప్రేరణతో మా తండ్రి మా ప్రభావ నిజమైన ప్రతిష్ట తెలియనటువంటి వారుగా పట్టుదలగిన వారి కానీ కొరకు సాక్షిగా బ్రగడానికి తమ వంతు కొన్ని సంపాదించడానికి వారిని వాడుకున్నామని ఈ శాసన జీవితం కొరకు ఖర్చు సహాయం చేయమని ప్రాధపడుతున్నారు ప్రభు చూపించండి మరుమరు ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వం భయంకరమైన పరిస్థితులు మా ప్రభుత్వ తన విస్తూ సేవ చేస్తూ సేవ కొనున్నారు ప్రత్యేకంగా రెండు రోజుల నుంచి ప్రభుత్వం మా ప్రభావేట్స్ తీసుకుంటా ఉన్నా ప్రభావెన్సీ ప్రాంతంలో ప్రజలు మా ప్రభుత్వతండి పీక లోతు నీళ్లలో ప్రభుత్వం ఉండిపోయారు గ్రామాలన్నీ మునిగిపోయాయి నిరాశ్రయులు అయిపోయారు వారు కొండగొట్టల మీద నివాసం చేస్తున్నారు నీ వెళ్ళడానికి వారు రావడానికి అవకాశం లేదు వారు ఏం చెప్తున్నారు ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారు అర్థం కానీ పరిస్థితుల్లో వారు బ్రతుకుతున్నారు కనికరించి వారి దగ్గర కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి దయచేసి సహాయించండి వారి కొరకు మా చేతులు చాపడానికి కృప చూపించండి నాయన వారి మీద ఆదుకొనమని దినాల్లో ప్రభా ఈ వరదలు నృత్య ప్రభుత్వతని వారు సహాయం చేయమని ప్రార్థన చేస్తాను కనికరించండి ఆదరించమని నడిపించమని ప్రార్థన చేస్తూ అదే విధంగా ప్రభుత్వం అండి మా ప్రభుత్వ టీముల గౌరవ మర్చిపోయిన కృ జ్ఞాపకం చేసుకుని కనకరించమని మరొక రోజు కలిసి మీ విధంగా మన ప్రభుత్వం అండి ప్రారంభించడం సహసించడం సహాయం చేయమని మరి మా ప్రభుత్వ త్వరగా పరిస్థితి అండి మా ప్రభుత్వతాన్ని సద్దు మా ప్రభుత్వ కరోనా మా ప్రతాన్ని పరిస్థితులన్నీ కూడా మా ప్రభుత్వతండి మా ప్రభుత్వ తగ్గిపోయి మరి యథా ప్రకారంగా ప్రభావితండి మేమందరం కూడా మీ స్వార్థ ని మా ప్రభుత్వం మీ చిత్తానుసారంగా వెళ్ళి అనేక ప్రభుత్వ ప్రాంతాల్లో కండక్ట్ చేయడానికి ను ప్రకటించడానికి మా ప్రభావ మీరే సహాయం ఇచ్చే మని ప్రార్థం చేస్తున్నాం కూడా ఆదరించి ఆస్వాదించి మళ్ళీ పరిచయం నడిపించి మా ఎంతో ఏసుకృష్ణ ప్రసస్తమైన నామను ప్రార్థన చేసి సమర్పించుకోవడం మీరు కొంత మొత్తం పరిశుద్ధి పరిశుధర పరిశుద్ధి ప్రేమను కలిగిన మా ప్రియ పట్ల గుప్పయ్యా నీ నామానికి ఎంతో ఇదిగోన్నైనా ఈ గడిచిన కాలం అంత నీ ఉచిత ప్రకల మందరినీ కాచి కాపాడి ప్రభ అయ్యా మరింత రెడ్డి భూతహంతో ప్రభ అయ్యాన్ని సన్నిధిలో చేరడానికి అయా చిన్న ముందుగా చేరడానికి ప్రభా మమ్మల్ని నేర్పరుచుకున్న విధానాన్ని బట్టి నీకు ఎంతో ఇదిగో ఇప్పటివరకు ప్రభా ఈ లాక్డౌన్ సమయంలో ప్రభా ప్రార్థించిన ప్రతి అంశంపై ప్రభా మీరు ఎంతో విజయాన్ని అనుగ్రహించి ప్రభా అయా విశ్వాస జీవితంలో మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు తండ్రి ఎంతో మా విశ్వాసం పడిపోకుండా అయా విశ్వాసాన్ని కోల్పోకుండా అనుదేనం ప్రభా మా పక్కనే ఉండి ప్రభాయ మమ్మల్ని ధైర్య పోషిస్తూ అయా వాక్యం చేత ప్రభా పోస్తూ అనుదేనం రక్షిస్తున్న దేవుడు అయ్యానికి ఎంతో వందనాలు సుఖ స్తోత్రాలు సమయంలో ప్రభా అయ్యా మరి ప్రార్థించిన ప్రతి అంశం పైన మీరు విజయాన్ని అనుగ్రహించారు అయా అయ్యా మరి ముఖ్యంగా ప్రభు అయ్యా ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళందరి గురించి ప్రభావి ప్రార్థన చేసినప్పుడు ప్రభావ అందరూ స్పష్టపరచబడ్డారు కార్యాలు చేయబడ్డి అయ్యా ముఖ్యంగా చిన్న జాషువా గురించి పెద్ద జాషువా గురించి రవిరామ్ గారి గురించి అయా అందరి గురించి మీ ప్రకృతి నా గురించి అయ్యా నా గురించి అయా అందరి గురించి మేము ప్రార్థన అయ్యా ఈ ఈ ప్రార్థనా జీవితం నుంచి పడిపోయిన వారు కార్యం జరగలేదు అన్నవారు ఎవరు లేరుత అయ్యా కృప్తుంది అయ్యా మీరు మనస్సు చేసుకుని అయ్యా అంత గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలుస్తూ తర ప్రభా అట్టి వాగ్దానం బట్టి అట్లా విశ్వాసాన్ని బట్టి అయా కిరణ్ గారి గురించి సన్ని గారి గురించి అయ్యా రజనీ గారి గురించి ప్రార్థించుండగా అయా కుటుంబాన్ని మీరు దర్శించండి అయ్యా వారిని మీరు మీరు రక్షించండి అయా వారి అందరినీ కప్పు చెప్తుండగా సంపూర్ణ స్వస్థతను మీరు అనుగ్రహించండి ప్రభా నిశ్చితమైతే మన సాక్ష్యాన్ని వినడానికి మీకు అనుగ్రహించండి అయ్యా అయ్యా మీరు ప్రభా వారి ప్రభావ మీ కాపుదాల నుంచి ప్రార్థనించండ్రి ఈ పరిచర్ ఇంకా తండ్రి అయ్యా ఈ పరిచర్లో ఇంకా ముందుకెళ్ళడానికి అయ్యా చిత్రంలోకి ప్రభా స్వార్థం ప్రాంతాలకి స్వార్థాన్ని ప్రకటించడానికి ఆ ప్రాంతాలను చూపించండి అయ్యా ప్రాంతాలకు వెళ్ళడానికి మార్గాన్ని సరళం చేయండి అయ్యా మీ కుల జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేయొచ్చు అయ్యా ముఖ్యంగా ప్రభా ఈ వరదల వల్ల ప్రభా చాలా మంది ప్రభా అయా భయంకరమైన పరిస్థితులు ఉన్నారు తండ్రి అయ్యా చాలా మంది ఇళ్లపై కప్పు మీద నివసిస్తూ ఉన్నారు తండ్రి వాళ్ళకి పండుకోవడానికి తినడానికి పండుకోవడానికి అన్ని రకాలైన ఇబ్బందులు పడుతుండగా అయా అయా ని వారిని ప్రభావ సేవకుల ప్రభావారికి పరిచయం చేయడానికి ఆ ప్రాంతాలకు ప్రభా అయా పంపించమని ప్రార్థించున్నాం అయ్యా గవర్నమెంట్ కూడా ప్రభా అయ్యా అయా సానుకూలంగా స్పందించి ప్రభా వారికి ప్రభా అక్షణం ప్రభా అయా మంచి వసతి కల్పి కల్పించేలాగ అయ్యా మీరు అయ్యా మీరు వారిని ప్రేరేపించమని అయ్యా ప్రార్థించున్నాం తండ్రి ప్రభుత్వం జ్ఞాపకం చేసుకుండి అయ్యా వారిలో ఎవరు కూడా నశించుకోవటం చిత్రం కాదు కాబట్టి ప్రభా అయా నీ సేవకులైన వారిని బిడ్డలైన వారు అయ్యా వారి ద్వారా ప్రభా అయా రక్షణ వార్త ప్రతి ఒక్కరిని మీరు కాచి కాపాడండి తండ్రి అయ్యాక సురక్షితంగా వాళ్ళని కాచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా ఇదిగోనైనా ఇంకా గొప్ప సాక్ష్యాలు ప్రభా ఈ పరిచయంలో వినలాగా అయ్యాన్ని ప్రభుత్వం అనుభవించమని నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అయ్యాన రాజ్యంలో చేర్చుకునే ప్రకారం దయచేయమని ఏ సై శక్తి లేవులు అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం మన తల్లి దేవుని ప్రేమయో మన ప్రభు అనే కృప పరిశుద్ధాత్మ ని సహవాసం ఇప్పుడు నేను ఇళ్ళు మనందరి సదాకాలం తోడే ఉంటున్నానుక ఆమె ప్రైజ్ లా